ఏ మని తలచవచ్చు ఇటువంటి నీ చిత్తము హీమసాన నీ భావము తెలియదెవ్వరికి రవిచంద్ర గ్రహతారకములకు తెరువు విహరించనున్నదా నీవే ఆధారముగాక పవనునికి భూవికి పద్నాలుగు లోకముల కావల వేరొకచోట ఆధారమున్నదా తిలకింప కులాచల దిగ్గజ శేషాదులకు చోటున్నదా నీవే ఆధారముగాక నలుదిక్కులకు గగనమునకు మేఘాలకు కలది నీవే ఆధారముగాక వేరవున్నదా అనంత బ్రహ్మాండములకట్టే నీ రూపములకు వెనకముందున్నదా నీవే ఆధారముగాక వినుతికెక్కిన శ్రీవేంకటేశూ నీవేమనికైనా ఆధారము మరి ఎంతనున్నదా